స్తోత్రం నైనా పరిషుతుడ మైముండతుడా సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభానికే వందనాలు ప్రభావ అయ్యా రాత్రి కాలం ముందు ఇసు ప్రభా బట్టి నీకే వందనాలు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు ప్రభాంతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా పొద్దున్న నుంచి రాత్రి మమ్మల్ని ఎంతగానో భద్రపరుష దేవానికి వందనాలు ఏసు ప్రభానికి వందన ఈ రోజంతా మమ్మల్ని ఎంత ప్రభా సేవలో వాడుకున్న విధానం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభావ ఎస్ అయ్యా స్తోత్రం రాత్రి కాలంలో ఎస్సు ప్రభ మాకు ఇంకో అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభులో గడిపే శక్తి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం కోట్లాది వందనాలు అయ్యా ఏమి ఇచ్చిన మేము చెల్లించలేండి మా ప్రభావానికి వందనాలు ప్రభు యసు ప్రభానికి వందనాలు ప్రభ రానబిడ్డ తొందరగా నడిపించండి ఏసు ప్రభా వాళ్లకున్న ఆటంకాలను కలిగించండి బ్రదర్ సిస్టర్ ఎక్కడైతే ప్రాంతంలో సేవలు వాడబడుతున్న వాళ్ళ అద్భుతంగా ఆశ్చర్యంగా వాడుకోండి యేసు వందనాలు ప్రభావ బలమైన సేవలు వాడబడాలదివా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి ప్రభు ఎస్ఐయానికే వందనాలనైనా పతొక్కబడైనా వచ్చిన పతొకడిని దీవించండి ఆశీర్వదించి నిరాకడకే సిద్ధపరచుకోమని ఏసుకు సండి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ త్రత్మీయయాత్రుతో నూతనా ఏ నూతనా యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసు నూతనా ఎరుశలీము యాత్ర ఏసు రక్తమో పాపముల నుండి వినిపించను ఏసు నీ तमू पापम लनु बिबि बिचनु वेईलोळतो स्तुतिंचि नानू तीर्थले मुआरुणमनु वेईनोळतो स्तुतिजी नानू तीर्थले मुआरुणमनु आनंद यात्रा ఆత్మీయ యాత్ర ఏసు నూతనా ఎరుషలేము యాత్ర రాత్రియో పగలును పాదములకు రాయితలు లేకుండా రాత్రియో పగలును పాదములకు మనకు పరిచర్య చేట కొరకు దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చే కొరకు దేవదూతలు మనకుండగా ఆనంద త్మీయ యాత్రుతో నూతనా ఏరుషులేము యాత్ర కృతజ్ఞత లేనివారో వెళ్లి కొల్ దిగ కృతజ్ఞత లేనివారో నో కృపా వాక్యమునకు సాక్షులామై కృపవింబడి కృప పొందేదమో కృపా వాక్యమునకు సాక్షులామై కృపవింబడి కృప పొందేదమో ఆనందయాత్ర ఆత్మీయయాత్రుతో నూతనా ఏరుశలేముయా ఆనందం ఆనందం ఏసు నిచోచేడీ క్షణమాసన్నం ఆనందం ఆనందం చోడి క్షణమాసనం ఆత్మానంద భరితులమీ ఆగమనకాంక్ష సాగేదను ఆత్మానంద భరితులమీ ఆగమనకాంక్ష సాగేదము ఆనందయాత్ర త్మీయ యాత్ర నూతనాశలేమ్రా మనసు నూతనా ప్రిజ్లాల్ పరిశోధన వండ్రి మీకు వదనాలైనా మహోన్నతుడుగు దేవ స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రవ్వ ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడేందుకు మీకు ఎంతో వదనాలనైనా ప్రవ్వ మీ సన్నిధికి వచ్చినాం ప్రవ్వ మీ సన్నిధికి వచ్చిన వారు ఎవరిని మేము తోసిపుచ్చినారు నైనా కాబట్టి నైనా మాతో మాట్లాడండి బలపరచండి తండ్రి ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ఏ రీతిగా మీ శ్వాసంలో మేము ముందుకు పరి సహాయపడండి జ్ఞానం అనుగ్రహించమని తండ్రి మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన శ్రమల కాలం ఎక్కడ చూసినా కానీ తండ్రి మరణకాండ అది మాకు ఎప్పుడు మీరు చూపించినారు దేశంలో ఏరు రక్త పారుతం ఏర్లేపారు మీరు మాకు చూపించినారు అవన్నీ క్రైస్తవులు మహాశ్రమల గుండా వెళ్తారు హత సాక్షులు అవుతారు ప్రతి అన్న విషయాన్ని మీరు మాకు చూపించినారు కానీ లక్షా మందిని మీరు తప్పిస్తాను అన్నారు నేను ఆ వాగ్దానాలన్నీ మేము ప్రకటన గంధంలో చూసినాం దాన్ని బట్టి మీకు ఎంతో వదనారు ఇవి కేవలం మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మాకు అనుగ్రహించారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం నైనా ప్రభా మీరన్నారు మద్ద వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ దినము చలికాలం మందే కానీ దినమందే కాకుండా ప్రార్థించమన్నారు కాబట్టినైనా ప్రతి క్షణం మీరు మమ్మల్ని ప్రార్థించమంటున్నారు అందుకే ప్రభావ దానిలు మూడు మూడు కానీ మేము నాలుగు పూటలు ప్రార్థించాలని మీరు మాకు చూపించినారు కాబట్టి నైనా ప్రతిరోజు కనీసం రెండు గంటలు మూడు గంటలు ప్రార్థనలో ఉండాలని మీరు మాకు హెచ్చరించినారు లేకపోతే బుద్ధులైన కన్నికల వెళ్ళే అవకాశాలు పోగొట్టుకుంటారన్నారు అప్పుడు అప్పుడు ప్రార్థించినా ఫీస్ట్ అన్నారు ప్రవ్వ కాబట్టి నేను ఇప్పుడే మేము ప్రార్థనలో సమయం గడపాలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము మా రహస్య ప్రార్థన తగ్గి ప్రతి ఒక్కరికి ఒక రహస్య ఉండాలని మీరు చూపించినారు అది ఎక్కడన్నా కావచ్చు ఎప్పుడన్నా కావచ్చు కాబట్టి అది కేవలం ఏసు పరభలోనే ఉంది ఆ రహస్య స్థలం విషయాన్ని మీరు మాకు చూపించినారు కాబట్టి మేము మీ అందే మేము ప్రార్థించాలా ప్రభ మీ నామంలోనే మేము ప్రార్థించాలా ఎక్కువసేపు ప్రార్థించాలా ప్రభ ఎప్పుడైతే ప్రార్థన మీద ఆసక్తి విసుగు వస్తుందో ప్రభ మీ నుంచి మేము దూరం వెళ్ళిపోయినట్లే కాబట్టి మీ సహవాసంలో మేము ఉండాలంటే మీ స్వరం వినాలంటే మాకు ప్రార్థన అవసరం ప్రార్థనలో ప్రభ మీరు మా అతను మీరు మాట్లాడిన ప్రతి మాటని మేము స్వీకరిస్తాం మీరేం చేయమంటే అది మేము చేస్తాం అందుకు సిద్ధంగా ఉన్నాం అది కష్టమైనా మా శర్రానికి బలహీనంగా ఉన్నా దాన్ని మేము ఛేదించుకొని ముందుకు వెళ్ళి దాన్ని అమలు పరుస్తాం అటువంటి వారినే మీరు మెచ్చుకుంటున్నారు ప్రభు విధేయత చూపించినప్పుడు మరి అటువంటి విధేయత మేము ముందు పోలాగిన ఈ ఆధనలో సహాయపడమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమ్మెన్ ఈరోజు పద్దెనిమిదవ తారీఖు జూన్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం చివరి భాగానికి అయితే పదహారవ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం కూడా అర్థం చేసుకోవాలని మనం పోయిన వారం నుంచి చూస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్న ఆ మూడు ఆత్మల గురించి మనం చూసినాం మొదటిది ఘట రెండవది సముద్రం నుంచి బయటికి వస్తున్న మృగము రెండవది భూమిలో నుండి బయటకు వస్తున్న మృగము కాబట్టి ఇవి మూడు ఆత్మలు అన్న విషయం మనం చూస్తున్నాం మొదటిది సైతాను సైతాను ఆత్మ ఘట సర్పము రెండవది ఘట సర్పము ఆ యొక్క సముద్రంలో నుంచి బయటికి ఏర్పరచుకుంటుంది తన యొక్క ఆ ఒక ఆత్మని అదొక మృగం అయితే మనకు తెలుసు మృగము అంటే ఎన్నిసార్లు చూసినాం కొన్ని సంవత్సరాల నుంచి మనుషులని బలవంతంగా పరిపాలించేదాన్ని మృగం అంటారు మనుషులని బానిస్తలుగా దాన్ని మృగం మనుషుల నుంచి బలవంతంగా లాక్కునే దాన్ని మృగం అంటాం కాబట్టి ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాలా ప్రకృతి సహజంగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే వాక్యం అనేటితో రెండంచెలో వాడిగల కట్గాం అది రెండంచులు ఒకటి హృదయంలోనికి అది చచ్చుకొని పోయినప్పుడు రెండంచెలుగా కట్ చేసుకుంటా విషయం మనం చూస్తాం అక్కడ బైబిల్లో అయితే మొదటి అంచు ప్రకృతి సహజంగా ఈ లోకంలో ఎక్కడ పెరుగుతుంది అనేది రెండవ అంచు ఆత్మీయ ఇది ఎక్కడ జరుగుతుంది కాబట్టి మతపరమైన జీవితము కేవలం ప్రకృతి సహజంగా చూసేది కానీ ఆత్మీయమైన దాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నది కానీ మనం మటుకు ఆత్మీయ దాన్ని ప్రయత్నిస్తున్నాం అందుకే ఇవి యూట్యూబ్ లో ఉండవు అందుకే ఇవి ఇంటర్నెట్ లో ఉండవు అందుకే ఏ కామెంటరీ పుస్తకాలలో ఉండవు ఈ వాక్యాలు నేను చాలాసేపు ఈరోజు ప్రార్థనలో కూర్చున్న ప్రభు ట్వంటీ ఇయర్స్ క్రితం చూసిన వాక్యం ఇది ట్వంటీ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ తర్వాత మళ్ళా నాకు వచ్చింది వాక్యం పైన వారం అనేక పర్యాలు మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ కి ఇవన్నీ నెరవేరుతున్నాయని అవును ప్రభా ట్వంటీ ఇయర్స్ కి తాము ధ్యానించినాము పబ్లిక్గా వీటిని మేము ప్రకటించినాం ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈరోజు మళ్ళీ తిరిగి మా దగ్గరకు వచ్చింది ప్రవ్వ కాబట్టి ఈసారి మాతో జాగ్రత్తగా వీటిని మీ గ్రహించలేగనా మాట్లాడండి ప్రవ్వ మీ యొక్క నడిపింపు మాకు అవసరం అన్న ప్రార్థనతో మనం వీటన్నిటిని గ్రహించడానికి ప్రయత్నించాలా ప్రార్థన జీవితం బహు ప్రాముఖ్యమైంది లేకపోతే ఈ బుద్ధిలేని కన్యకల జీవితం ఏంటంటే రకరకాల ప్రోగ్రామ్స్తో ఉంటారు వాళ్ళు ప్రతి దశలో ఏదోక ఒక ప్రోగ్రామ్ పండుగలు నియామక దినములు సబ్బాతులు ఇట్లన్నీ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్ అంటారు ప్రోగ్రామ్డ్ క్రిస్టియానిటీ అంటే ఒక రకమైన రోబాట్ లాగా ఒక కంప్యూటర్ లాగా ప్రోగ్రామ్ చేసుకుంటుంటంత అంటే మెకానికల్ లైఫ్ అంటాం దాన్ని యథావిధి అంటాం అది మా తెలుసు మన ప్రభు చూపించిండు నోవా జలపరల కాలం ఎట్లుండేనంటే ప్రోగ్రామ్డ్ అంతా జనులు తినాలా త్రాగాల అంటే ఉద్య పొద్దున్నే లేయ్యాలా సిద్ధపడాలా బ్రేక్ఫాస్ట్ చేయాలా పనులకు పోవాలా మాలా సాయంత్రం రావాలా మాలా పని తినాలా తాగాల పండుకోవాలా రౌతు కాలానికి వచ్చేటప్పటికీ ప్రోగ్రామ్స్ కొంచెం అడ్వాన్స్ అయినాయి ఏదైనా అడ్వాన్స్ అయినప్పుడు చూస్తాం లూకా స్వార్థ పలిచేయడం అనుకుంటారు అక్కడ కూడా ప్రోగ్రామ్ లైఫే సోదమా గుమ్మర కాపురస్తులు ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్స్ మార్చుకున్నారు ఈరోజు ఎవరిని దోచుకోవాలా ఎవరి మీద పడాలా ఎవరిని దొమ్మిదిగా పడాలా ఎవరి కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలా ఆ ప్రోగ్రామ్స్ అన్నట్టు అక్కడ కాబట్టి అది భరించరా అని వేదన ప్రభు సన్నిధికి వచ్చింది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం అంటే ఎంతోమంది ఇన్నోసెన్స్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అక్కడ సుధమా కాలంలో అపవిత్రతత్వం చాలా భయంకరమైన పాపటి జీవితం దాన్ని మనం అసహించుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే బైబిల్ దాన్ని అసహిస్తుంది కాబట్టి దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు కాబట్టి దాన్ని నువ్వు కాంప్రమైజ్ కావద్దు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్స్ కితము ఈ వాక్యాలు నేను చూపించినావు చర్చస్లలో కానీ ఎవరు స్వీకరించలేదు ఈరోజు బాహాటంగా చర్చెస్లోకి వచ్చేసింది అది ముందుగా హెచ్చరిస్తాడు దేవుడు దాన్ని స్వీకరించకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అది నిన్ను దాన్ని తృణీకరించినట్లు ఆ వాక్యాన్ని తృణీకరించడం వల్ల ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తృణీకరిస్తావో అబద్ధాన్ని ఆశ్రయించినట్లు ఆటోమేటిక్ గా అందువలన ఆ అపవిత్ర లోపలికి వచ్చేస్తాయి వాటికి నువ్వు ఆహ్వానించినావు అదే నువ్వు సత్యాన్ని స్వీకరించుంటే అంటే ఏస్రోవే సత్యం కాబట్టి యేసు ప్రభువు నీ దగ్గరికి వచ్చి ఉంటే దుష్ట శక్తులు నీ దగ్గరికి రాలేవన్నట్టు ఎప్పుడైతే సత్యాన్ని ధృనీకరిస్తామో ఆ ఆత్మల అన్నిటికీ డైరెక్ట్ గా నువ్వు డోర్స్ ఓపెన్ చేసినట్టు అవి లోపలికి వచ్చి కూర్చున్నాయంటే ఇంకా ఎప్పటికీ పోవన్నట్టు కైస్తవు జీవితం అట్లా తయారైంది మనము ఆ ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని దానిస్తున్నాము ముఖ్యంగా పదహారవ అధ్యాయంలోని ఆ ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం చేస్తున్నాము ఆరవ దూత కాలానికి సంబంధించిన విషయం ఇది పన్నెండవ వర్షంలో ఆరవ దూత తన పాత్రను యూఫ్లెటిస్ అను మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను కాబట్టి తూర్పు అనేది దేనికి సంబంధించింది తూర్పు పరమట అంటే తూర్పు అంటే ఈస్ట్ వెస్ట్ దాని తర్వాత నార్త్ సౌత్ కాబట్టి మనకు తెలుసు గతంలో చూసినాం చాలా విషయాలు నార్త్ దేనికి సంబంధించింది సౌత్ దేనికి సంబంధించింది తూర్పు దేనికి సంబంధించింది పడమట దీనికి సంబంధించింది నార్త్ అంటే చల్ల ప్రాంతము దక్షిణం అంటే వేడి ప్రాంతం కాబట్టి నార్త్ అంటే సర్పంలోకి సాదృశ్యం సౌత్ అంటే తేళ్లకు సాదృశ్యం అని మనం చూసినాం అదే రీతిగా ఈస్ట్ వెస్ట్ అన్నప్పుడు తూర్పు పడమట తూర్పు అంటేనేమో సూర్యుడు దించది కాబట్టి వేడికి సంబంధించింది కాబట్టి ఆ తూర్పు రావడం అంటే సర్త్ తేళ్ళు ప్రపంచంతా విస్తరించడం తేళ్ళు అంటే మనకు తెలుసు అది రకమైన మతపరమైన గుంపు అది మతపరమైన గుంపు గొప్ప జన సమూహం మీద ఏ రీతిగా వస్తారు అనేది విషయం మనం చూస్తాం దొమ్మిగా పక్కనే ఉంటారు కానీ గ్రహించారు గొప్ప జనం వీళ్ళు నా వీళ్ళు ప్రతిరోజు వర్షం చేసేవాడు నాకే వ్యతిరేకంగా అయినా అనేవాళ్ళు కాబట్టి తూర్పు అనేది సాదృశ్యం అయితే ఈ తూర్పు నుండి రాజులకు ఒక మార్గం సిద్ధం చేయాలంటే యూఫ్రెటిస్ అను మహానది అది ఆ ప్రకృతి సహజంగా కూడా ఈరోజు నిజంగా ఎండిపోయింది జస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎండిపోతా వస్తుంది ఈరోజు కంప్లీట్గా ఎండిపోయింది అది అయితే నిన్న న్యూస్ లో చూసిన నేను ప్రతిరోజు ఏదో ఒక రూపకంగా దేవుడు నా కొన్ని విషయాలు చూపిస్తుంటే ప్రకృతి సహజంగా కానీ మనకు కావాల్సింది ఆత్మీయమని ఎందుకు చూపిస్తుందంటే మనుషులు దాన్ని చూసి ఇది నిజమే ఇది కరెక్ట్ కదా అని దాన్ని స్వీకరిస్తున్నారు కానీ అసలైన సత్యానిధులు నీకరిస్తున్నారు అందుకు మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి అవి చూపించాలా యూఫ్రిటిస్ నది ఎండిపోవడం వల్ల విపరీతంగా బంగారం బయటకు వస్తుందంట నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి నది అది అది ఎండిపోయింది కంప్లీట్ గా ఎండిపోవడం వల్ల అందులో నుంచి అంతా గోల్డ్ కనిపిస్తుందంటే బయటికి మనుషులు గోల్డ్ సంపాదించుకుందామండి కాబట్టి ఈ ఆరవ దూత్ కాలంలో జరిగేది అయితే పన్నెండు పద పన్నెండు పదమూడవ మరియు ఆ ఘట సర్పము ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రకటన గదమూడవ అధ్యాయం నుంచి వస్తుంది పోయిన వారిని చూసినాం కూడా అది అక్కడ ఘట సర్పము మందిని ఏమీ చేయలేక వారు వాళ్ళు ప్రయాసపడి మనుషులు మనుషులని తీసుకొస్తున్న ఆ గొప్ప జన సమూహం అది ఇప్పుడు వాళ్ళందరూ దాన్ని ప్రవాహానికి కొట్టుకొని పోయినారు అని కూడా మనం చూసిన వాక్యం అంటే ప్రపంచం అంతటా బోధ కొట్టుకొని పోతా ఉంది ఆ యొక్క ఘట సర్పం నుంచి వచ్చిన అది జీవం జలం అన్నట్టు అన్న జీవం లేదు ఆ మృతమైన నది అది మృత నది అంటారు దాని జల ప్రవాహానికి మనుషులందరూ కొట్టుకొని పోయినారు ఈరోజు అందరు అందులో ఆ మునిగిపోయిన జల ప్రవాహం మొదటి మురుగాన్ని వాడు బయటికి తీసుకొస్తాడంటే మతపరమైన జీవితంలో నుంచే ఒక మృగం బయటకు వస్తుంది అదొక మతపరమైన జీవితం మనం చూపించినాను అదొక వ్యవస్థ ప్రపంచం కంట్రోల్ తీసుకుంటుంది అయితే రెండవ మృగము భూమిలో నుంచి రావడం అంటే భూ సంబంధులు అంటే మతపరమైన జీవితం మొదటి మృగం ఎట్లా ఉందో రెండవ మృగం కూడా అట్లానే ఉంది మొదటి మృగం లాగానే ఇది కూడా ప్రవర్తిస్తుంది అన్నాడు కాబట్టి మొదటిది రెండోది ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు మన కదా మనం కొంతకాలం కిందట ఈ రెండు మృగాలు ఒకటి మృగము ఒక్కొక్క దశలో అవి చూ కనిపిస్తాయి వాటి గుణగణాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అయితే సైతాను అట్లా ప్రేరేపించి ఆ వ్యవస్థని తయారు చేసింది అన్న విషయం మనం చూస్తున్నాం ఎప్పుడు సైతానికి అవకాశం దొరుకుతుందంటే మనుషులందరూ వాడి బోధ తట్టు తిరిగిన అయితే ఆ బోధతట్టు వాడి బోధ తట్టు తిరిగితే మనుషులందరూ చచ్చిన వాళ్ళే వాళ్ళ శరీరాలు బ్రతికినవే కానీ ఆత్మ చచ్చినయే అయితే శరీరం బ్రతికినప్పుడు ఆత్మ చచ్చినట్లే ఆత్మ బ్రతికితే శరీరం చచ్చినట్లే అన్న విషయం మనకు తెలుసు బైబుల్లో అందుకే మనము ఆత్మలో జీవిస్తూ శరీర క్రియలని ఏవి కూడా నెరవేర్చుకోమంటాడు పౌలు రోమ్లు రాసిన పత్రికలో నువ్వు శరీర క్రియలను ఆత్మ చచ్చిపోయినట్లే కాబట్టి ప్రభు ఏమంటుందంటే ఈ గొప్ప జన సమూహము అందరూ అబద్ధ బోధలో వాళ్ళ శర్రాలు జీవింపజేస్తున్నాయి కానీ ఆత్మ చచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలా వాళ్ళ శరీరాలని చంపేసి వారి ఆత్మని బ్రతికింపజేసుకోవాలా చివరికి జరిగేది అది అన్నట్టు బూర టైంలో ఏం జరుగుతుందంటే గోపా జన సమూహం అందరూ వారి శారీరకంగా చనిపోల్సి వస్తుంది వారి ప్రాణాలు వారి మెడల మీద కత్తులు ఉంటాయి అన్న విషయాన్ని నేను నీసలు గతంలో వాక్యం అందరూ ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్రైస్తవుడు సగం సత్యం సగం అబద్ధాలు ఉన్న వాళ్ళు సమూహం కానీ లక్ష నలభై నాలుగు వేల ఎవరికి దొరకరు వాళ్ళ సైతానికి దొరకడు వారి అనుచరులకు దొరకడు కానీ మనం ప్రయాసపడుతున్న ఒక గొప్ప జన సమూహం మట్టు వాటికి దొరికిండ్రన్నట్టు ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే వాడి చేతుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలా నీ స్వత తలంపులు ఉపయోగిస్తే కావు ఈరోజు లాజిక్ ఉపయోగిస్తారు రీజనింగ్ ఉపయోగిస్తారు అవి ఉపయోగిస్తే పనికి రావాలి ఎందుకంటే రీజనింగ్ అనేది వాడి నుంచి పుట్టింది ఆదా మా దగ్గర వాడు ఆదా అవ్వ దగ్గర ముఖ్యంగా వాడిండు రీజనింగ్ అనేది దాని మరణం వచ్చింది కాబట్టి లాజిక్ రీజనింగ్స్ ఉపయోగిస్తే మరణానికి దారి తీస్తే ప్రతి తలంపుని మనము ప్రభుకి సమర్పించాలా ఆయన తలంపులకు మనం చోటు ఇవ్వాల కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము పదమూడవ వచనానికి సంబంధించిన వాక్యాన్ని రజన్ బాబు దీర్ఘంగా చూపించిన ఆశ ఏంటంటే మరియు ఆ ఘట నోట నుండి అంటే మొదటిది మృగము అది మొదటి ఆత్మ రెండవది దాని నోట నుండి రెండవది క్రూర దాని నోట నుండి అంటే అది మొదటి మృగం అన్నట్టు అబద్ధ ప్రవక్త ఇది రెండవ మృగం అన్ని మృగాలే అన్నట్టు అంటే మనుషులని బలవంతం చేస్తాడు మనుషులు దానికి బానిసలు అయిపోతారు అన్నట్టు నువ్వు దేనికి బానిస నీ మీద అధికారం పొందుకున్నది మృగం అన్నట్టు ప్రకృతి సహజంగా నేను చూపించిన గతంలో గవర్నర్మెంట్ అనేది ఒక మృగం అది మనుషులని జబర్దస్తిగా ఆ చేసుకుంది ఈరోజు అందరూ బానిసలే పొద్దున ఉద్యోగం పోతే నువ్వు ఉద్యమం పేరట నువ్వు బానిసవే ఉద్యమించే సాయంత్రం వరకు నువ్వు బానిసవే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కరెక్ట్ అది సత్యం అది బానిసవే సమ్ నెలంతా కష్టపడితే చిరిగొచ్చారు నీకు బానిసం ఏమంటే ఆఫీస్ అని ఒక పేరు పెట్టినాం ఒక పెద్ద నీకు ఒక పెద్ద పొజిషన్ నీకు ఒక పేరు డెసిగ్నేషన్స్ పెట్టినారు అంతేగాని గతంలో చూస్తే బానిసలు చేసింది ఏంటి ఇండ్లు కట్టిండ్రు పట్టణాలు కట్టిండ్రు రాజుల దగ్గర పనులు చేశారు వానికి పానీయం పానకాన అందించారు పానీయం ద్రాక్ష రసం అందించారు పనులు అందించారు వాణి సైనికుల్లాగా పని ఉద్యోగం సైనికుల్లాగా యుద్ధం చేసిండ్రు వాడికి వంటలు వండి పెట్టిండ్రు వాని బట్టలు ఉతికిండ్రు అంతా అట్లా చేస్తారన్నారు ప్రకృతి ఈరోజు మోడర్న్ లైఫ్ లో బానిసత్వమే మోడర్న్స్ లేవరి అంటారు రీతికి చెప్పాలంటే ఉద్యోగాలు బైబిల్ మటుకు మనకి స్వేచ్ఛను ఇస్తుంది వాక్యం పాపం అనే బానిసత్వం నుంచి మనకి విడుదల కల్పించి దేశప్రభు అదే రీతిగా ప్రకృతి సహజంగా కూడా మనమందరము విడుదల కావాలా ఎంతకాలం బానిసలాగా జీవిస్తాం అయితే ఈ ఈ ఘట నోరు దాని అబద్ధ ప్రవక్త నోరు దాని తర్వాత క్రూరముఘం నోడు ఈ మూడు ఇవి మూడు అన్నట్టు మూడు నోళ్ళు ఇవి ఘట సర్పం నోటి నుండియో క్రూరముఖం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండియో కపల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలుబెడలుగా చూచి అయితే వ్యూహాను భక్తునికి ఈ అబ ఈ అపవిత్ర ఆత్మలు కనిపిస్తున్నాయి ఈ మూడి నోట నుంచి అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏమంత కష్టం కాదు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ క్రితం నేను ప్రకృతి సహజంగా చూసినా ఈరోజు వాటిని ఆత్మీయస్థితులు చూస్తున్నా కాబట్టి నాకేమి అంత కష్టం అనిపిస్తలేదు ఎందుకంటే ప్రభు మనకు నేర్పించిండు ఒక విధానం స్ట్రాంగ్ నంబర్స్ చూసి నేర్చుకోండి మీరు ఆయన అంత ప్రయాసపడి ప్రతి పదానికి అర్థం రాసిపెట్టి చనిపోయాడు ఆయన స్ట్రాంగ్ ఆ జేమ్ స్ట్రాంగ్ రాసిన నంబర్స్ ని పోల్చుకుంటే ఎంత సున్యాసమో మనకు అర్థం కావడం కాని కండిషన్ వన్ రక్షణ పొందిండాలా కండిషన్ టూ పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందిండాలా కృపవరాలలో ఉండే ఈ కండిషన్స్ ఇవి నీకు వర్తించకపోతే వీటిని నువ్వు ఎప్పుడు చేసుకోలేవు నువ్వు ఎంత థియాలజీ కాలేజెస్కి ఎన్ని పుస్తకాలు చదివినా ఇవి నీవు వంట పట్టవు కాబట్టి ఖచ్చితంగా నువ్వు రక్షణ అనుభవంలో ఉండి పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో సమయం గడిపి కనిపెట్టి ప్రభా ఇది నేను నేర్చుకోవడం నాకు నేర్పించి ఎవరు చూడండి విధానంగా వాక్యం నా ఛాలెంజ్ అది ప్రభా అనిను నువ్వు ప్రార్థించాలా ఆయన చూస్తా అవును ఈ రీతిగా ఎవరు ప్రార్థన చేయలేదు ఎంతమంది ప్రార్థన చేసే ప్రభు ఇది ఏంది ప్రభా నేను అర్థం చేసుకోవాలని ఆశపడుతున్న ప్రభావ అన్నారు కానీ అర్థం చేసుకునే విధానంగా నేను అర్థం చేసుకోలే ప్రభ్వా ఇంతవరకు రెండు వేల సంవత్సరాల నుంచి ఎవరు నేను చూడాలని ఆశపడుతున్నాను అని ఎవరైనా ప్రార్థన చేస్తారా ఎవరు చేయరు నాకు తెలుసు ప్రవచనాలు నేను జాగ్రత్తగా అర్థం చేసుకోలే ప్రభా అందులో నీ సత్యాన్ని గ్రహించాలని ఆశపడుతున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తుంటారు ఈ రోజు చేస్తే తప్పక ఇచ్చేవాడేమో ప్రవ్వా నాకు చదువు రాట్లేదు ప్రభ్వాన్ని నేను చదువుకని నాశపడుతున్నాను ప్రభ్వా కానీ ఎవరైనా విశ్వాసంలో ప్రయత్నం చేస్తే ఇచ్చేవాడేమో నీకు చదువు కాబట్టి అడగకపోతే ఏమి ఇవ్వడైనా పరిశుధాత్మను రగ నిరాశ్ర పత్రిక మీద ప్రతివానికి ఇచ్చేదన్నాడు ఆత్మను అడగకపోతే ఇవ్వడన్నట్టే కదా కాబట్టి ఈ మూడు అపవిత్ర ఆత్మలు అన్న విషయం అర్థం చేసుకోవాలంటే ఈ మూడిటి నోట్ల నుంచి అంటే ఘట నోట్ల నుంచి క్రూర నోట్ల నుంచి అబద్ధ ప్రవృత నోట్ల నుంచి కప్పలు వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలు పెడలగా నేను చూచితున్నాను ఇవి ఎక్కడకి బయలుదేరినాయి ప్రపంచం అంతటికి బయలుదేరినాయి అన్న విషమన మనం అర్థం అయితే ఈ ఈ మూడిటి గురించి నేను చూపిస్తాను తర్వాత ఈ అపవిత్ర ఏంది చూపిస్తాను నేను వాక్యాలు అన్నీ పోల్చుకో అన్నిటిని ప్రభు మనకి ఇంకొరకు జాగ్రత్తగా భద్రపరిచి ఒక తరం వాళ్ళు కొంతకాలం తర్వాత వీటన్నిటిని చూడబోతున్నారు వారికి ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళకన్నీ ఇవి రిలీజ్ చేసేలా ముద్రలన్నీ విపబడ్డాయి కాబట్టి ఈ యొక్క పుస్తకంలో ఏమేమి రాయబడ్డాయో అవన్నీ వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఆయన వీటన్నిటిని మన కొరకు జాగ్రత్తగా కాబట్టి ఇవన్నీ సూచనలు ఫస్ట్ సూచన ఏంటంటే ఈ మూడు ఆత్మలు ఇవి ఇవన్నీ దుష్టి నుంచి పుట్టినవి ఆ మొదటిది ఘట అంటే సైతాన్ రెండవది క్రూర మూడవది అబద్ధ ప్రవక్ ఇవి అన్నీ వాడి ఆధీనంలో ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాఖం చేస్తున్నాడు తర్వాత వాటి నోట్ల నుంచి ఏమొస్తుందంటే కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు ఆత్మలు ఒక్కొక్క దాన్ని నోటి నుంచి ఒక్కొక్కటి వచ్చిందన్నట్టు కప్పల వంటి మూడు అపవిత్ర అయితే ఆశ్చర్యం ఏంటంటే అపవిత్ర ఆత్మలు అంటున్నాడు కప్పల వంటి లాగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు దాని తర్వాత పద్నాలుగు వర్షాలు అవి సూచనలు చేయనట్టి దయ్యములు గడ్డసార్పమే సైతాను కాబట్టి వాడి నోట్ల నుంచి వచ్చాడు అనగాని వాడు తయారు చేసుకున్న క్రూర మృగము జీవితం వాడు అబద్ధ ప్రవక్త తయారు వాడి నోట్ల నుంచి కూడా కప్పల ఆత్మలు అపవిత్ర అంటే ఇవి దయ్యముల ఆత్మలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇవి ఈ దయ్యముల ఆత్మలు ఏం చేసినాయంటే మొత్తం భోజనాన్ని అంతా కంట్రోల్కి దేవునికి విరోధంగా అది పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అందరికి సువార్త అంటే ఎందుకు అసహ్యం అంటే అర్థం చేసుకోవాల వారి స్వేచ్ఛకి ఇది అడ్డు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించాలి నాశపడతా ఉంటారు అపవిత్రంగా చెడుతనంగా బైబుల్ వాక్యము దానికి విరుద్ధం కాబట్టి బైబిల్ అంటే అది ఇష్టం ఉండదు వాళ్ళకి బైబిల్ని కాల్చడం అంటే వాళ్ళకి పరిశుద్ధంగా జీవించడం ఇష్టం లేదన్నట్టు అందుకు దాన్ని రిజెక్ట్ చేస్తారు సువార్తని ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే కారణం అదే వారికి పరిశుద్ధంగా జీవించడం ఇష్టం లేదు పాపంని అసించుకోవడం ఇష్టం లేదు పాపంలో జీవించేవాడికి పాపంరా అంటే వాడికి కోపం వస్తుంది కదా నువ్వు అని బుజ్జగించి నచ్చగేపి వెన్నబూసి చెప్తా అంటే వాడు వింటాడా విన్నాడు నువ్వు ఎంత ప్రేమగా చెప్పినా వినరు మనుషులు కాబట్టి నువ్వు అధికారంతోనే చెప్పాలి ఈ వాక్యాలని లాజిక్ ఉపయోగించి కాదు అధికారంతో ఎక్కడి నుంచి వచ్చింది నీకు అధికారం అడిగిన రో వాళ్ళు ఏసుకోవడం నీకు అవర్ ఇచ్చింది అధికారం కాబట్టి మనకు తెలుసు ప్రతి అధికారం పయనించి రావాల్సిందే అన్నాడు పౌలు తిమోతి రాష్ట్ర పత్రికలు ప్రతి అధికారం పయనించే వస్తుంది ఎవరికైనా కానీ అనిలకే కానీ దేవుని పిల్లలకే కానీ అధికారం పయనించి రావాలంటాడు అక్కడ కాబట్టి వీనికి కూడా దేవుడు అధికారం ఇచ్చిండన్నిటి మనం చూపించిన గతంలో లేకపోతే వాడు పని చేయలేడు అయితే ఇవి సూచ సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలంట అక్కడ మోసపోతున్నారు గొప్ప జన సమూహం అవన్నీ ఈ మనుషులందరినీ దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేటకు పోగు చేసుకుంటుందంట లోకమందున రాజులను కూడా అంటే లోకమందంతటా ఉన్న రాజులను కూడా వాని కంట్రోల్ తీసుకున్నాడాడు దుష్టుడు అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి అద్దకు దానికి ఆ ప్రాంతానికి హెబ్రివాసులో హార్ మెగిద్దోన్ అన్న చోటుకు వారిని పోగు చేసాను అయితే బైబిల్ కామెంటరీస్ అన్ని ఇవి ప్రకృతి సహజంగానే చూపిస్తూ ఉంటాడు కానీ మనం వీటిని ఆత్మీయస్థితిలో అర్థం చేసుకోవాలా ఈ హార్ అంటే ఏంది నేను తలా చూపిస్తారా చూపించాను అయితే పదహార వర్షంలో మటుకు ఇదిగో నేను దొంగ వలే తాను దిగంబరుడుగా సంచున్నందున జనులు తన దిశములను చూతలేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు కాబట్టి ఈ టైంలో తమ వస్రాలను కాపాడుకోవాలా నీతి వస్త్రాన్ని ఏసం మీరు ధరింపజేసిండు నాకు ధరింపజేసిండు దాన్ని మనం కాపు కాపాడుకోవాలా తర్వాత దొంగ వాలే వచ్చానని అన్నాడు దొంగ ఎప్పుడు చీకట్లో వస్తాడు రాత్రిలో వస్తాడు కాబట్టి చర్మాల కాలము చీకటి కాలంలో ఇవన్నీ జరగబోతున్నాయని చెప్తాడు దేవుడ ప్ర సూచన ఇప్పుడు నేను ఈ యొక్క అపవిత్ర ఆత్మలకు సంబంధించిన విషయాలు చూపించేసి ఈ రోజుకి మనం దాన్ని ముగించుకుంటాం వచ్చే వారము ఏ మిగిద్దోను అనే అంశం గురించి గానిస్తాం పోయిన వారం మనము ఈ యొక్క మూడు ఘట సర్పము మృగము అబద్ధ ప్రవక్త వాటికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాము తర్వాత ప్రటన గ్రంథంలోని ఈ యొక్క అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే పదమూడవ అధ్యాయం అర్థం చేసుకోమన్నాను కాబట్టి ఘట సర్పము సంబంధించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అయితే ఇక్కడ ఒకసారి చూడండి పదహార అధ్యాయం కంటే ముందు పదమూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే మూడవ మృగానికి సంబంధించిన విషయం మొదటిది గట్ట సర్పరమం తెలుసు మనకి దానికి పది కొమ్ములను ఏడు తలను గల్ల ఒక క్రూర మృగము నుండి పైకి చూచి తిని సరే ఈ పది కొమ్ములు ఏడు తలలు అనేది త్వరలో మనం చూపేడు చూడబోతున్నాం ఎందుకంటే పదిహేడవ అధ్యాయం మనం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ వాక్యాలు మళ్ళీ తిరిగి వాటిని మనం అప్పటి చూస్తామని నేను దాన్ని పోస్ట్పోన్ చేసిన టాపిక్ పదిహేడవ అధ్యాయం అంటే వచ్చే వరంకి సిధపడితే మనం వాటిని చూడగలచ్చు తర్వాత నాలుగవ వర్షంకి వచ్చేటప్పటికీ ఆ మృగంనకు అధికారం ఇచ్చింది ఆ వారు ఘట సర్పంనకు నమస్కారం చేసేది వారు ఈ మృగంతో సాటి ఎవడు దానితో యుద్ధం చేయగలబడేవడు ప్రపంచాత్మకంగా అంత పెద్దగా ఇబ్బంది వ్యవస్థ మతపరమైన జీవితం అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు తర్వాత ఏడవ వర్షంలో మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపును దానికి అధికారం ఇవ్వబడేను కాబట్టి పరిశుద్ధులందరి మీద విజయం పొందుతుంది అంటే గొప్ప జనసమూహం ఉపమాన్ రీతికి చెప్తున్నాడు అది గొప్ప జనసమూహం మీద వారి వాడి యుద్ధం చేసి వారి మీద విజయం పొందుతాడు ఈ మృగం అయితే పదకొండవ వర్షంకి మరియు భూమి నుండి మరి యొక్క క్రూర మృగం పైకి ఎట్లా ఉంచిరండి ఇప్పుడు పదకొండవ వర్షం ఈ క్రూర మృగం రెండవది మొదటి దానిలాగానే ఉంటుంది అంటాడు పన్నెండవ వర్షంకి కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది ఘట సర్పం వల్లే మాట్లాడచ్చండి నేను చూడండి ఎందుకు అంటే దీనికి ఘట సర్పమే సైతానే అధికారం ఇచ్చిండు వాణి ఆత్మనే ఇది కూడా కాబట్టి అది కూడా ఘట మాట్లాడుతుంది మొదటిది అట్లనే ఉంది ఈ రెండవ సర్పం కూడా అట్లనే ఉంది ఘట మృగం ఎందుకంటే ఘట ఈ ఒకదాని వెంబడి ఒకదానికి రెండింటికి అధికారం ఇచ్చిండి అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పదకొండవ వర్షంలో దానికి కొమ్ములు ఉన్నాయి కొమ్ములు అంటే అర్థం తీసుకోవాలా గొర్రెపిల్లకి కొమ్ములు ఉండడం ఏంది గొర్రెపిల్ల కొమ్ములు ఉండవు యాక్చువల్ గా ఎంతమందిని చూస్తుండ్రు వాక్యం కానీ గొర్రెపిల్లకి కొమ్ములు ఉండవు గొర్రె పోతికే కొమ్ములు ఉంటాయి అంటే అక్కడ దేవుడు ఏం చూపిస్తుండంటే ఒక రీతిగా చూస్తే గొర్రెపిల్ల లాగా ఉంది అంటే దేవుని బిడ్డలు ఉంది ఇది వ్యవస్థ కానీ దానికి కొమ్ములు మట్టుకు కర్విష్టి కొమ్ములు అంటే మతపరమైన జీవితము గర్భంతో నిండి ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేసింది దేవుడు తర్వాత కొమ్ములు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కొమ్ములతో పొడిచేది కొమ్ములు అంటే షార్ప్గా ఉండేది పొడిచేడి అని ఎక్కడ పదం ఉంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇవి తేళ్లకు సంబంధించిందని కాబట్టి మొదటి మృగము సర్పములకు సంబంధించింది అయితే రెండవ మృగము తేళ్లకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దాంతో పొడుస్తుంది అయితే పన్నెండవ వచనానికి వచ్చేటప్పటికీ అది ఆ మొదటి క్రూర మృగంకున్న అధికారకు చేస్తలని దాని ఎదుట చేయించున్నది కాబట్టి ఆ మొదటి క్రూర మృగము ఎట్లా ఉందో ఇది కూడా అట్లనే ఉంది దానికి ఉండగానే దీనికి కూడా ఉన్నాయి అనే విషయాన్ని అయితే అది ఈ రెండవ మృగం ఏం చేస్తుందంట గొప్ప సూచనలు చేయించున్నదంట గొప్ప సూచనలు అదే మనం ఇందాక ప అధ్యాయంలో కూడా చూస్తున్నాం చూడండి ఇప్పుడు పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము పదమూడవ వస్తుంది మరియు ఘట్టసర్పము నూట నుండి క్రూర మృగము నూట నుండి అబద్ధ ప్రవక్త నూట నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలువేడగా చూచి తినాయి అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలు కాబట్టి ఇప్పుడు రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి దేవుడు క్లియర్గా చూపిస్తుంది ఏంటంటే అక్కడ ఉన్న మృగాలు ఏంది ఇక్కడున్న ఇవేంది ఒక నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఏంటంటే అక్కడ ఆ మృగాలకి క్లియర్గా గుర్తింపులు కనిపిస్తలేవు కానీ ఇక్కడ చాలా తేట కనిపిస్తున్నాయి ఎట్ల తేట కనిపిస్తున్నాయి అంటే మొదటిది ఘట సర్పము రెండవది క్రూర మూడవది అబద్ధ ప్రవక్త అంటే ఈ అబద్ధ ప్రవక్త కూడా క్రూర లాగానే ప్రవర్తిస్తున్నాడు చేష్టలు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది అంటే సైతాను లాగానే మాట్లాడుతున్నాడు అంటే అందరు కలిసే ఉన్నారు ఎందుకంటే వారి నోట్ల నుంచి వస్తుంది ఆత్మ అదైంది అపవిత్ర ఆత్మ అది ఎట్లుందంటే కప్పల వంటి ఆత్మలు లాగున్నాయి కాబట్టి ఇప్పుడు మనం త్వర త్వరగా వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూసేస్తాం మనము మొదటిదిగా ఈ యొక్క కప్పలకు సంబంధించిన విషయం కాబట్టి కప్ప అనగానే మనకి ఏమర్థం ఏదంటే అది బురదలో ఉండేది అది ఎప్పుడు బురదలో ఉంటుంది లేదా బహు చీకటి స్థలంలోనే ఉంటుంది అది తర్వాత కప్ప బహు అపవిత్రంగా ఉండేడు అది దాని తర్వాత ఎక్కడ తీసిన దాని చుట్టూ అంత భయంకరంగా ఉంటుంది అన్నట్టు చీకటి దాంట్లో రకరకాల రోగాలు ఉంటాయని నేను పోయిన వరం చూపించిన మీరు రకరకాల రోగాలు దాంట్లో ఉంటాయి అన్న నేను మీకు చూపించిన అయితే నిర్గమకాండంలో పోయినవరం మనం చూసినాం అది నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వర్షాలు ఏం చేసినామంటే ఐగుప్తిలు దాన్ని ఆరదించేవాళ్ళు కప్పలని ఆరదించేవారు వారి దేవత పేరు ఆ దేవత పేరు హెకెత్ హెకత్ అనే దేవతని వాళ్ళు పూజించేవాళ్ళు అది కప్ప ఎందుకు పూజిస్తారంటే ఈ కప్పలు విపరీతంగా విస్తరిస్తాయి అన్నట్టు కాబట్టి సమృద్ధిగా విస్తరించేది కాబట్టి దాన్ని పూజిస్తే మన జీవితాలు కూడా సమృద్ధిగా అభివృద్ధిలోకి వస్తాయి అన్న గుణ అటువంటి అవగాహన ఉన్న మనుషులు అన్నట్టు దాన్ని పూజించేవాళ్ళు కాబట్టి కప్పలు అపవిత్రమైన జీవితానికి సాదృశ్యము దాని తర్వాత ఆ సంలోకతీతంగా అభివృద్ధి పొందాలా శరీరంలో అభివృద్ధి పొందాలా అన్న గుణగణానికి సాదృశ్యం మన దేశంలో కూడా కప్పని పూజిస్తారు ఎంతమంది మీకు తెలుసు ఐగోప్తీలకి మనకి అతి సంబంధం ఐగుప్తీలు హెకేత్ అనే దేవతని పూజిస్తారు అది కప్పప్ దేవత కానీ ఇండియాలో భేకి అనే దేవతని పూజిస్తారు ఎంతమంది తెలుసు నాకు తెలియదు బ్రదర్ అంటే ఖచ్చితంగా అవసరమే ఎందుకంటే ఇవి ప్రపంచాంతాగా నెరవేరుతుంది అది నువ్వు తెలుసుకోవాలా ఆత్మీయ దృష్టితో అర్థం అదొక అపవిత్రమైన ఆత్మ దాన్ని పూజిస్తున్నారు వాళ్ళు మరి నువ్వు అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు దాన్ని పూజిస్తున్నప్పుడు దాని కంట్రోల్ అక్కడ ఉంటుంది దాని పవర్ అక్కడ ఉంటుంది నువ్వు దాన్ని గద్దె దింపకపోతే అది నీ మీద కూర్చుంటుంది అది నీ జీవితంలోకి వచ్చేస్తుంది అది నువ్వు ఆ ప్లేస్కి పోయినా నువ్వు నా ప్లేస్కి వచ్చినవారా నువ్వు అది నీకంతా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఆత్మలు దగ్గర పోయినా అందుకే ప్రతి స్థలంలో వాటిని బంధించాలా వాటిని గద్దె దించాలి ఎందుకంటే నేను చూపించిన గతంలో ప్రతి లేన్కి బై లేన్కి ఒక దేవత పేరు పెడతారు ప్రతి దేవత ప్రతి సందుకి ప్రతి పట్టణానికి ఒక దేవత పేరు వాడు అక్కడ సింహాష్టనం ఎస్కొని కూర్చొని పెట్టింటారు ఎందుకంటే వీళ్ళు దాని పేరు ప్రతిష్ఠిస్తారు ఫౌండేషన్ స్టోన్ వేసి రిబ్బన్ కట్ చేసి ఈ ఈ రోజు నుంచి దీనికి ఈ పేరు అని పెడతారు నేను చెప్పాను ఆ పేర్లు కానీ చాలా ఉన్నాయి పేర్లు మా దగ్గర ప్రతి ప్రతి సందుకి ప్రతి కాలనీకి ప్రతి వీధికి ఒక దేవత పేరు పెడతారు నువ్వు ఆ వీధిలకి ఎవరినో కలనీకి పోయినప్పుడు అక్కడ ఉంటాడు ఆ దేవత వీడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు అని నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అందుకే నువ్వేం చేయాలా భాషలలో స్థూతించుకుంటా దేవుణ్ణి ప్రార్థించుకుంటా ఆత్మలో ప్రార్థించమన్నాడు కాబట్టి మనం ఆత్మలో ప్రార్థించుకుంటా ఆ ప్రాంతానికి పోయి వాడిని గద్దించాలా ఏసుకృష్ణానని ఉండడానికి వెళ్ళేదు ప్రభు సమాధానం ఈ సిటీలో ఈ పట్టణంలో ఈ సందులో ఈ వీధిలో ఉండును అన్నప్పుడు వాడు నుంచి వెళ్ళిపోక తప్పదు అయితే కొంచెం కష్టమే నేను చెప్తున్న విషయాలు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవి ఎవరు విన్నారు ఎవరు చెప్పరు కూడా నాకు తెలుసు ఎవరు చెప్పలేదు ఇంతకుముందు కాబట్టి ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి ఇది ఎంత మటుకు అని డౌట్స్ మీకు వస్తూ ఉంటాయి అందుకే నేనేం చేస్తానంటే ఆ డౌట్స్ అనే ఆత్మాని గద్దిస్తా అంటారు వెళ్ళిపో వెళ్ళిపోనా దాకేలే కాబట్టి ఎప్పుడైతే గద్దే దించుతావో వాడి సింహాసనని దించి యేసు ప్రభుని అక్కడ సింహాసనం ఎక్కిస్తావో ఆ ప్రాంతానికి ప్రభావ ఇక్కడ మీ యొక్క సమాధానం కలగను కాకటే ఆయన ఉంటేనే సమాధానం అవుతుంది నువ్వు ఆయనను ఆహ్వానిస్తున్నావు ప్రభ ఈ ప్రాంతానికి ఈ పట్టణానికి ఈ వీధికి నువ్వే రాజువు నువ్వే ప్రభువు అని నీ సింహాసనాన్ని మేము ఇక్కడ స్థిరపరుస్తున్నాం ప్రవ్వా అన్నప్పుడు వాడు అడికి వెళ్ళిపోతాడు ఇంకా వానికి ఇంకా వేరే వేరే కాలనీ ఇవ్వరాడు వేరే కాలనీలు ఇంకోడు ఉంటాడు దురాత్మ వాడు అక్కడైపో నా దగ్గర ఎందుకు వస్తున్నావు అంటాడు వాడు రానియాడు అప్పుడు వాడు ఏం చేస్తాడు రాత్రి నీ దగ్గరికి వస్తాడు డిస్టర్బ్ చేస్తాడు నన్ను నన్ను నాకు ఏ స్థలం లేకుండా చేస్తున్నావు అని నువ్వేం చేస్తావు నీకు అర్థమే కాదు అది ఏం చేయాలో ఆరుస్తా ఉంటావు నీ తల మీరు చేయబట్టి ప్రార్థన చేస్తారు ఇంటి వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు అప్పుడు నువ్వేం చేయాలి ఈ సత్యం అర్థం కాకపోతే నువ్వేం చేస్తావు చెప్తా ఉంటావు రా రాత్రి వచ్చింటి బ్రదర్ వాడు సైతాన్ వచ్చి సతాయించు బ్రదర్ అని చెప్తూ అది కానే కాదు విధానం కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్థానాన్ని నువ్వు తరలించిన నుంచి మనం వాడు ఎక్కడ పోవాలా తిరుగుతా ఉన్నాడు వేరే కాలనీస్కి పోలేడు అన్ని ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినాయి ప్రతి దేశానికి ఒకడు ఆక్యుపై చేసుకున్నాడు ప్రతి సందుకి ప్రతి స్టేట్ కి ఒక సిటీకి ప్రతి లేన్స్ కి వాడు ఆక్యుపై చేసుకున్నాడు విలేజెస్ కి ఆక్యుపై చేసేస్తుంటారు వీనికి నువ్వు ఉన్న వీని స్థలాన్ని వెళ్లగొట్టేసి నువ్వు వాడు ఎక్కడ పోవాలా అందుకు రాత్రిలోచి నువ్వు డిస్టర్బ్ చేస్తాడు వాడు అప్పుడు నువ్వేం చేయాలా నీకు అర్థం కాకపోతే వాక్యం ఇవన్నీ అపవిత్ర ఆత్మలు ఇవి నీళ్ళు దూడడానికి నన్ను డిస్టర్బ్ చేసినా ఇప్పుడు నేను నీలోచ్చి కూర్చుంటా నీ ఇంట్లో వచ్చి కూర్చుంటా నీ ఇంట్లో ఉన్న మనుషులలో వచ్చి కూర్చుంటా నీ ఇంట్లోనే నేను సింహాసనం వేసుకుంటా కానీ నా ఇంట్లో ఆల్రెడీ ఎస్లో ఉన్నట్టు సింహాసనం అంటే వాడికి అర్థమవుతుందా నీకు తెలంగాణ నువ్వు అంటే ఎట్లా చెప్పగలవు కాబట్టి నువ్వేమంటావంటే నీ స్థానం అయిపోయింది నీ టైం అయిపోయింది చాండోలు ఇక్కడ పరిపాలించినవు ఈ టైం ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాల్సింది లోకం నుంచి ఎందుకంటే నువ్వు ఆత్మవి నీకు ఏ అధికారం లేదు ఇక్కడ నువ్వు నాటకానికి పోవాల్సిందే ద్వారాలు తెరిచిపెట్టినాం పో త్వరగా పో వెళ్ళిపో ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని నువ్వు గదిస్తావు ఆ రాతి దాని తర్వాత నువ్వు నిద్రపోగలను నిద్ర రాత్రంతా నిద్ర ఉండదు నీకు ఈ అపవిత్ర గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ ఐగుప్తిలు ఏ రీతిగా అయితే ఆ యొక్క అనే దేవతని ఆ యొక్క దేవతని పూజించో ఒక స్త్రీ స్త్రీ వాడు ఎందుకంటే వాడు ఎట్టి పసుల దుష్టుడు సైతానుడు తండ్రిగా ఆరాధన పొందుకోలేడు అందుకు వాడు ప్రపంచాత్మకంగా స్త్రీ ఆరాధన పొందుకుంటున్నాడు అందుకే బైబుల్ అంతా మనం చూస్తాము స్త్రీ వాళ్ళు అన్యులు ఆరాధించు సైతాన్ని ఉదాహరణకి ఫిలిస్తీయులు చూస్తాం ఫిలిస్తీయులు దాగోను అనే దేవతను పూజించు అట్లనే కణనీయులు ఒక దేవతను పూజించారు అట్లా ప్రతి ఒక్కరు ఒక దేవతలో పూజిస్తారు వాటి పేర్లు ఉన్నాయి అక్కడ బైబుల్లో బైబిల్లో ఉన్నాయి కదా మళ్ళీ పేర్లు ఎందుకు పెట్టిండి దేవుడు కావాలని అవి వికృతంగా అవి చూడడానికి బహు అసహంగా ఉంటాయి వాంతికి ఉంటాయి వాటిని చూస్తే అంత భయంకరంగా ఉంటాయి ఆ విగ్రహాలు వాళ్ళు భయంతో దాన్ని పూజిస్తూ ఉంటారు మన దేశంలో అనే ఆ యొక్క దేవత కపదేవత ఒక ప్రాంతంలో ఎక్కడ నేను చూసిన హరిద్వార పూజిస్తారంట మన దేశంలో పూజిస్తారు అన్నింటినీ పూజిస్తారు వాటిని చంపరు వాటికి ఆహారం పెడతూ ఉంటారు కొన్ని లక్షల ఎలకలు కనిపిస్తాయి అక్కడ పోతే ఆ టెంపుల్ కాబట్టి ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించి అయితే లీవియా కాండము అధ్యాయము పదహారవ శంలో అవి అపవిత్రమైన జీవులు వాటిని ముట్టకూడదు అని ఉంది వాక్యం కాబట్టి ఈ అపవిత్రమైన ఈ యొక్క ఆత్మలు కపల అన్నప్పుడు మనం ఇప్పుడు వీటి గురించి సంబంధించిన విషయాలు చూస్తున్నాము ఈ కప్పలు ఎక్కడి అంటే నోట్ల నుంచి వస్తున్నాయి కప్పల వంటి ఆత్మలు కప్పలుగా అవి కపల వంటి ఆత్మలు నోట్ల నుంచి వస్తున్నాయి ఒకటేమో సైతాన నోట్ల నుంచి ఘటసార్పం నోట్ల నుంచి రెండవది మృగం నోట్ల నుంచి మూడవది అబద్ధ ప్రవర్త నోట్ల నుంచి కాబట్టి ఇవన్నీ ఇందాక చూసినాము ఇవి దయ్యముల ఆత్మలు అని ఇంకొక సూచన ఇచ్చేట్టు మూడు ఆత్మలు వాటి నోట్ల నుంచి వచ్చేడియే అపవిత్రమైన ఆత్మలు కప్పల వంటివి మృగము ఘట సర్పము మృగము అబద్ధ ఈ ముగ్గురి నోట్ల నుంచి వచ్చే మూడు అపవిత్రమైన ఆత్మలు కాబట్టి ఇప్పుడు సూచిస్తుంటూ సునీసంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే వారి నోట్ల నుంచి వచ్చేది ఏంటి అంటే మాటలు కాబట్టి ఈ మాటలు అపవిత్రమైనవి వారి వారి నోట్ల నుంచి వచ్చే మాటలు అన్ని నిన్ను అపవిత్రపరుస్తేవి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల కాబట్టి గొప్ప జన సమూహము అంతా అపవిత్రంలో జీవిస్తున్నవి రోజు ప్రపంచమంతట మతపరమైన జీవితం కాబట్టి ఎందుకు అంటే ఈ మూడు అపవిత్రమైన ఆత్మలు ప్రపంచమంతటా బయలుదేరి ప్రతి మతంలో దూరిపోయి ప్రతి మతంలో దూరిపై మనుషులని అందరినీ అపవిత్రపరిచినాయి ఆ బోధల ద్వారా అన్ని రకాల బోధలు ముఖ్యంగా మతపరమైన క్రైస్తవ బోధ కొంచెం కష్టమై చెప్పడము కానీ మనకు తెలుసు బైబుల్ కేవలము క్రైస్తవుల కొరకే రాయబడిందని అయితే నేను కొంతకాలం కింద మీకు చూపించిన ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎవరి రాయబడిందంటే నాలుగు గుంపుల రాయబడింది అని మనం చివరి అధ్యాయానికి వస్తేటప్పుడు చూపించలేం అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే వాళ్ళు నీతిమంతులుగా జీవించే వాళ్ళు పరిశుద్ధంగా జీవించేవాళ్ళు ఇవి నాలుగు గుంపులు కానీ ఈ యొక్క తీర్పు మటుకు మొదటి రెండు గుంపులకి మూడవ గుంపు హతసాక్షులు అందరు వాళ్ళ హతసాక్షులు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి అది పదేడవ ధనం నేను చూపిస్తూ వచ్చేవారు నాల్గవ గుంపు ఎప్పుడు ఆయన పరిశుద్ధ పరతం మీద ఆయనతో పాటు నివాసం చేస్తా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు వీరి నోట్లో ఎటువంటి అబద్ధం లేదు వీరి తలల మీద ఎటువంటి నింద లేదు వీరు పరిశుద్ధులు వీరి నోట్లో ఎటువంటి అబద్ధం లేదు వీరి మీద ఎటువంటి నింద లేదు వాళ్ళ నిందలు మోపలాడు నీ మీద గొప్ప జన సమూహం మీద మోపుకున్నాడు వాడు దీవరాత్రంలు మన సహోదరుల మీద కానీ నీ నా మీద వాడు నిందలు మోపలేడు వానికి అవకాశం దొరకని నువ్వు ఇవ్వవు ఎందుకంటే నీ చేతులు పవిత్రంగా ఉన్నాయి పరిశుద్ధంగా ఉన్నాయి నీ హృదయము నీ నోరు పవిత్రంగా ఉంది కాబట్టి నువ్వు వానికి అవకాశం ఇవ్వ వాడు నీ మీద దేవుని సన్నిధి నెలలు మోపలేడు కానీ గొప్ప సమూహం మీద నెలలు మోపుతా ఉంటాడు కాబట్టి మొదటిది ఈ అపవిత్రమైన ఆత్మల గురించి మనం చూస్తున్నాము మొదటి కప్ప వంటి అపవిత్రమైన ఆత్మ దేనికి సంబంధించింది కాబట్టి మనకు తెలుసు మొదటిది మొదటిది ఏంది ఘట సర్పం అంటే ఆదిసర్పం. ఆదిసర్పం అంటే మనం ఏదను తోటల వెళ్ళిపోతాం అక్కడ మనం చూస్తాము సైతాను హవ్వతో మాట్లాడుతున్న మాటలు కాబట్టి వాడి నోట్ల నుంచి వచ్చే మాటలు ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ఉల్లంఘించేటట్లు చేసేటట్లు వాడు వాడి మాటలని నీ మీద ఇది నిజమా ఇది నిజమా దేవుడు తిని తినొద్దన్నాడా అవును దేవుడు తినద్దన్నాడు ఇది తిన్ననాడు మీరు చచ్చిదరన్నాడు కానీ నేను చెప్తున్నా అంటాడు ఘట మీరు చావనే చావరు మీరు చావనే చావరు దాని తిన్నప్పుడు మీకు ఏమవుతుంది మీరే దేవుళ్ళు అయిపోతారు మంచి చెడు ఏందో మీకు తెలిసిపోతుంది అని వాడు మోసగించిండు కాబట్టి మొదటి అపవిత్ర ఆత్మ అపవిత్రతకి సంబంధించింది ఇది మొదటి కప్ప ఆత్మ ఈ అపవిత్రతలో నిన్ను పడేస్తూ ఉంటుంది అంటే నీ యొక్క పరిశుద్ధమైన మహిమ శరీరంలో నుంచి నిన్ను మానవ శరీరంలో నడిపిస్తుంది ఓ రీతిగా చెప్పాలంటే ఆదమ్మ వాళ్ళ శరీరాలు మనలాంటి శరీరాలు కావు పాపంలో చేయకడ వాళ్ళ అవిధేత చూపించక ముందు వాళ్ళ డిజోబీడియన్స్ చూపించక ముందు వాళ్ళ శర్రాలు ఇటువంటి శరీరాలు కానీ అవి మహిమ శరీరంతో ఉన్నాయి వెలుగుతో వెలుగుమయం ఉండే వాళ్ళంతారు ఇద్దరు అందుకు ప్రవ్ వచ్చి వాళ్ళ తను మాట్లాడేవాడు ప్రతిరోజు మధ్యాహ్నం కానీ ఎప్పుడైతే వాళ్ళ పాపం చేసినారో వాళ్ళు సంపూర్ణంగా మనుషుల్లాగా తయారైపోయినారు అంతవరకు వాళ్ళు సంపూర్ణమైన మనుషులు కారు వాళ్ళు మహిమ శరీరంలో ఉన్న మనుషులంతే పాపము వాళ్ళని ఈ శరీరంలో నడిపించింది పాప అందుకే పౌలంటాడు కొరింత లాస్ట్ర పత్రికలో పదిహేనో అధ్యాయంలో మొదటి కొరింత పత్రిక పదిహేను అధ్యాయంలో కడబూరం రోగినప్పుడు మీరు మార్పు చెందుతున్నారు అన్నాడు అంటే ఈ శరీరము మళ్ళా ఆతమ్మ వాళ్ళ పాపం ఎట్లా ఉండేనో అట్లా తయారవుతుంది మహిమ శరీరంగా ఎప్పుడు కడబూర అంటే ఏడవ బూర కడబూరం రోగినప్పుడు మీరు మార్పు చెందుతారు మొన్నొక దినము యూట్యూబ్ లో ఒక పాస్టర్ ఒక వాక్యం చెప్తున్నారు అదే అధ్యాయం కడబూరం రోగినప్పుడు మీరు ఎత్తబడదరు అన్నాడు మనకు తెలుసు కడబూరం రోగినప్పుడు మీరు మార్పు పొందుతారు అని వాక్యం అంతగా మోసపోయినట్టు గొప్ప సేవకులే వాళ్ళు కానీ వాళ్ళు మోసపోయారు ఆ రీతిగా కడబూరం రోగినప్పుడు మీరు మార్పు చెందుతారు అన్నాడు అంటే మీ శరీరము ఈ మర్తీయమైన శరీరము అమర్తీయతను దార్చు ధరించుకునను అనుంది ఇది కరప్టబుల్ ఫ్లెష్ బాడీ ఇన్కరప్టబుల్ ఫ్లెష్ బాడీగా తయారవుతుంది అంటాడు అంటే ప్రభుత్వం నివసించాలంటే ప్రభుత్వ సన్నిధిలో ఉండాలంటే ఈ శరీరంతో ఉండలేము అందుకే బలిపీఠానికి సంబంధించిన ఉపమానంలో ఏంటంటే బలి సంపూర్ణంగా కాల్చివేయబడాల భూదగా మారాలా అప్పుడైతే ఇంపైన వాసనగా ఆయన సన్నిధికి చేరుతుంది ఆయన దాన్ని స్వీకరిస్తాడు వాటి మన జీవితాలను ప్రతిరోజు వదకుతే పడ్డ గొరపిల్ల జీవితం అర్థం ప్రతిరోజు బలి అర్పించబడాలా నీ శరీర క్రియాలన్నీ నశించిపోవాలా వాటిని నువ్వు వాటినన్నింటి నువ్వు సిలివేయాల కాబట్టి సంపూర్ణంగా చచ్చని వాళ్ళలాగా తయారవుతున్నాయి కానీ ఆయన కొరకు పరిశుద్ధంగా ఆయన ఫర్ అతమే నివసించలేవు ఇది లేకపోతే ఈ శర్రానికి బల బలంత ఆత్మ బలహీనతం కాబట్టి మొదటి అపవిత్ర ఆత్మ పౌలు దర్శనం రాష్ట్ర పత్రికల ధాన్యం నుంచి బహు దీర్ఘంగా మనకు చూపిస్తుంటాడు ఈ మూడు అపవిత్ర ఆత్మలు ఎటువంటి అని మొదటిది అపవిత్ర ఆత్మ ఏంటంటే పరిశుద్ధంగా అపరిశుద్ధమైన జీవితంలో నడిపించడం ఆ ఘట్ట సర్పం నోట్ల నుంచి వచ్చిన ఈ ఆత్మ ఎట్లుంటది బోధ ఎట్లుంటది అంటే దేవుని వాక్యానికి ఆపోజిట్గా ఉండే వాక్యం అంటే దేవుని వాక్యాన్ని ధృనీకరించే బోదా ఇది బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ ధృవీకరించే పోదా ఇప్పుడు ప్రపంచమంతటా ఎల్జీబీటీ ప్లస్ గుంపులు ఎక్కువ అయిపోయినాయి అంతకుముందు లేకుండే అంటే స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు అన్ని రకాల గుంపులు స్త్రీ పురుష స్త్రీ మూడు కూడా ఉంటారు దాన్ని ఏమంటారు దాన్ని బైసెక్షువల్ అంటారు ఏ సెక్షువల్ బైసెక్షువల్ హోమ నాలుగు రకాలు ఉంటాయి దాని తర్వాత మనకి తెలిసి ట్రాన్స్జెండర్స్ అని అన్ని రకాల గుంపులు ఉంటాయి అందులో వీళ్ళంతా వాళ్ళ శరీరాలన్నీ బహుగా అపవిత్రపరచుకుంటున్న వాళ్ళు అన్నట్టు వీళ్ళు రోడ్ రాష్ట్ర పత్రిక మధుర దెల చూస్తాం ఇరవై మూడవ వచ్చినప్పుడు వాళ్ళు ప్రపంచం అంతటా ఇది విస్తరిస్తుంది గ్రాజువల్ గా ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం లాక్డౌన్ కి ముందు నేను చూపించిన ఇది సంపూర్ణంగా విస్తరిస్తుంది మన దేశంలోని చెప్పిన హార్డ్లీ వన్ ఇయర్ కూడా కాలేదు సుప్రీంకోర్టులో వాళ్ళకి పరి ఫ్రీడమ్ ఇచ్చేసింది గవర్నమెంట్ తర్వాత నేను చెప్పిన వీళ్ళ త్వరలో మ్యారేజ్ గురించి కూడా ప్రయాసపడతారని సుప్రీంకోర్టులో లాస్ట్ ఈ లాస్ట్ మంత్ జడ్జిమెంట్స్లలో చాలా డిస్కషన్స్ జరిగినాయి వీళ్ళకి మ్యారేజ్ హక్కులు కూడా ఇవ్వాలి నారేష్ టెంపరీగా ఆపేసిండ్రు కానీ ప్రభు మనకు చూపించిండ్రు హండ్రెడ్ పర్సెంట్ ఇవి జరుగుతాయి సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఈ దేశంలో జరుగుతాయి నేను అది చూపించిన ట్వంటీ ఇయర్స్ క్రితము అది చర్చలో జరిగిందని చూపించినాం అది నిజంగానే నెరవేరింది నెక్స్ట్ డేనే చూపించిన బా న్యూస్ పేపర్ కంటే ముందే మనకు దేవుడు చూపిస్తున్నారు న్యూస్ పేపర్ లేట్ ఇన్ఫ్యాక్ట్ కాబట్టి ఈ తెసలు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యం నేను చూపిస్తాను ఇంకొక ఐదు నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను ఈ మూడు కప్పల వంటి అపవిత్ర ఆత్మలు ఏంది అని అడిగితే దేవుడిద వాక్యం మొదటి తెసలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం పరిశుద్ధుల పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాను అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు చూడండి కబట్టి ఇక్కడ ముందుగానే హెచ్చరించుకుంది దేవుడు మనల్ని అయితే ఈ అపవిత్ర ఆత్మ కప్పల వంటి అపవిత్ర ఆత్మ వచ్చినప్పుడు అంటే అవి నిన్ను అపవిత్రలోకి నడిపిస్తాయి అంటే బురదలోకి దోసేస్తాయి ఆ కప్పాలు ఎక్కడుంటాయి మీకు తెలుసు భయంకరమైన బురద అది అటువంటి బురద జీవి అండ నుంచి దేవుడు మనం లేపండి కదా బయటికి మళ్ళా తిరిగి అక్కడికి ఎట్లా పోతాం మనం కానీ ఇవి అక్కడ తీసుకెళ్తాయి ఈ కప్పలు ఈ కప్పల ఆత్మలు కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే వచ్చిన అవును మొదటి తెలుసు రాసిన పత్రిక నేను చదువుతాంటారు నాలుగవ దేవు ఏడా వచ్చినాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు ఈ విషయం అర్థం కావాలి మనకి పరిశుద్ధులు ఒకటకే దేవుడు మనల్ని పిలిచాను ఆయన చిత్తం ఏందో ఆయన చిత్తం దేవుని బిడ్డల చిత్తం జీవితంలో దేవుని చిత్తం ఏందంటే పరిశుద్ధులగుటకే ఇంకా ఏం కూడా కాదు పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచాను ఇది నాలుగో గుంపు అందరూ మొదటి మూడు గుంపుల నుంచి నాలుగో గుంపు రావాలా కానీ మొదటి రెండు గుంపులు ఎట్టి పరిషుతులు రావని నేను వాక్యాలు అందుకు మనం వాళ్ళ గురించి ఎంత ప్రయాసపడుతున్నా నిరుత్సాహమే మిగులుతుంది ఎందుకంటే సర్పములు తేళ్లు ఎప్పుడు నీ బోధ వినవు పొగల ముందు ము ము ము ము ము ము ము ము ము ముఖస్థుతి చేస్తారమని వెనకల నిన్ను తునికరిస్తారు వాళ్ళు అంటే నువ్వు చెప్పే వాక్యం త్రణీకరిస్తారు కాబట్టి గొప్ప జన సమూహము ఎట్లా కావాలంట పరిశుద్ధులు కావాలంట అది దేవుడు అందుకొరికే మనల్ని పిలిచిండట కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు కాబట్టి ఇక్కడ ఒక సూచనిస్తున్నాడు పవ పౌలు ఎనిమిదో వచనంలో కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉండారో వాళ్ళు దేవుని పరిశుధాత్మనే తృణీకరిస్తున్నారంట ఆ రీతిగా దేవుణ్ణే ధృణీకరిస్తారంట పరిశుధాత్మడే దేవుడు కదా కాబట్టి తన పరిశుధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ధృనీకరిస్తున్నారు ఉపేక్షిస్తున్నారంటే విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి ఆ ప్రేమ ఎట్లా ఉండాలా పరిశుద్ధమైన ప్రేమ అని చెప్తున్న తొమ్మిదో వచనంలో కాబట్టి అపవిత్రమైన జీవితానికి విరుద్ధంగా ఉండేదే ప్రేమ పూర్వకమైన జీవితం విషయాన్ని మనకు జ్ఞాపందిస్తారు తర్వాత పరిశుద్ధల ఒకటకే పిలిచిండు అది ఫస్ట్ కండిషన్ కాబట్టి ఏది పరిశుద్ధమైన బోధ ఏది అపవిత్రమైన బోధ అనేది నీకు అందుకే లేవియా కాండము అధ్యాయము ఇరవై నాలుగు వచనాలలో మనం ఏం చూస్తామంటే దేవుడు ఆ యొక్క ప్రజలని ఆయక యొక్క ఒక వరణ చవితర రోహుల లేవి లేవీల లేవి అకాండము ఇరవై అధ్యాయము ఇరవై వచనం అంటే బలిపీ నా చేసి దాని మీద నీ దహన సమాధాన బదులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలను నేను నా నామము జ్ఞాపకార్థంగా నుండి ప్రతి స్థలంలో వచ్చి ఆశీర్వదించు నాకు రాళ్లతో పదిపీఠము చేయనప్పుడు బలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిము తగర ఎడల అది అపవిత్రమవును ఇరవై రెండు ఇరవై కాబట్టి మీరు నివ కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశం నాకు మిమ్మల్ని ఆ దేశము మిమ్మల్ను కక్కివేయకుండానట్లు మీరు నా కట్టలన్నిటినీ నా వీళ్ళన్నింటినీ అనుసరించి నడుచుకున్న వలెనే తర్వాత ఇరవై ఆరో వచ్చనంలో చివరికి మీరు నాకు పరిశుద్ధులై ఉండవలేను పాత నిబంధన కాలంలో చెప్తున్నాడు దేవుడు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ప్రతి దశలో మీ తలంపులో మీ ప్రవర్తనలో మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ ప్రతి దశలో మీ ఉద్యోగ స్థలంలో కుటుంబంలో సంఘంలో ఎక్కడ ప్రతి స్థలంలో మీరు పరిశుద్ధులు ఉండాలని కొరకు యహోవాను నేను పరిశుద్ధను మీరు నా వారు ఇప్పుడు చూడండి అన్ని నుండి మిమ్మల్ని వేరు పరిచితిని అందుకొరికేది కూడా పిలిచింది మన లోకంలో నోవా తన కుటుంబాన్ని ఎట్లా పిలుచుకున్నారు లోతు తన కుటుంబాన్ని ఏ రీతిగా పిలుచుకున్నా ప్రతి దశలో మనం ఇది చూస్తూ ఉంటామన్నట్టు దేవుడు మనల్ని వేరుపరుచుకున్నాడు కానీ గొప్ప జన మొదటి రెండు గుంపులతో కలిసిపోయింది అపవిత్రతలో వారి బోధ తట్టు తిరిగిపోయింది ఈ బోధ ఎటువంటిది ఎవరు ఊహించగలరు చెప్పండి ఈ అపవిత్రమైన బోధ దేనికి సంబంధించింది లేవియా కాండాలని మనం చూస్తాం నేను ఇప్పుడు త్వరగా చూపించాను కానీ లేవియ కాండల్లో రకరకాల జీవరాశుల గురించి చెప్తాడు ఇది అపవిత్రమైంది ఇది అపవిత్రమైందని అయితే చాలామంది ఏమంటాడంటే అవును బ్రదర్ పాత కాలంలో అవి అపవిత్రమైనవి తినదన్నాడు రథ కాలంలో అన్ని పవిత్రమైన అన్నాడు కదా అందుకు తింటున్నావు కదా అంటే కరెక్టే నువ్వు చెప్పాడు కానీ వీటి ఆత్మీయ సత్యాల నువ్వు ఎప్పుడు ప్రకృతి సహజంగానే అర్థం చేసుకుంటున్నావు వాటిని తినేస్తున్నావు కానీ ఆత్మీయ సత్యం ఏంటంటే ఆ ప్రతి జీవి గుణగణాన్ని చూపిస్తుంది దేవుడు అక్కడ అది ఏ కామెంట్రీస్ అలా నీకు కనిపించావు ఏ యూట్యూబ్లలో కనిపించవు నీ అక్కడ చెప్పబడ్డ నిషిద్ధమైన ఆ జీవులు పశువులే కానీ పక్షులే కానీ ప్రాకుడు పురుగులే కానీ సముద్ర జీవరాశులే కానీ ఇవి మీరు ముట్టకూడదు వీటిని తినకూడదు ఎందుకు అన్నాడంటే అక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని చూపిస్తుండడు వాటి గుణగణాలు కలిగిన వాళ్ళలాగా మీరు ఉండకూడదు అని చెప్తున్నాడు ఆ జీవరాశులు ఎట్లా ప్రవర్తిస్తే ఎట్లా జీవిస్తాయో అట్లా మీరు జీవించద్దు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది అక్కడ వాళ్ళలాగా ఉండద్దు అందుకే వాటిని ముట్టకూడద్దు వేరుపాడి ఉండండి అని చెప్తున్నాడు పరిశుద్ధమైన జీవితం కాబట్టి మొదటి మొదటి అపవిత్రమైన ఆ అపరిశుద్ధతలో నడిపించాడు ఏది పరిశుద్ధమైంది ఏది అపరిశుద్ధమైంది తెలుసుకోవడం కొరకు అంటే సెపరేట్ గా ఉండడం కొరకు కానీ అందరం కలిసి ఉండాలా బ్రదర్ అని మిళితం చేశాడు దన్నట్టు దీన్ని లో ఎక్విమెనికల్ మూమెంట్ అంటాం అది నేను ఎప్పుడు చెప్పలేదు మీకు అన్ని అన్ని కలిసి ఉండాలా అందరం కలిసి ఉండాలా అందరి బోధలు కలిసి ఉండాలా అందరం అందరం సమానంగా ఉండాలా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి ఉండాలా దాన్ని ఎక్విమెనికల్ మూమెంట్ అంటాం ఈరోజు అది స్టార్ట్ అయిపోతుంది అందరం కలిసి ఉండాలి ఈ దేశంలో కానీ పవిత్రత అపరిశుద్ధంగా జీవించాలంటే అపరిశుద్ధమైన దాని నుంచి నువ్వు సెపరేట్గా అవ్వాల తప్పదు ఇప్పుడు రెండవ అపవిత్ర ఆత్మ గురించి మనం ధరించబోతున్నాం మొదటి అపవిత్ర ఆత్మ మోసంతో కూడింది అపవిత్రతతో కూడింది ఆ జీవించే విధానము బహు భయంకరమైన పాపపు జీవిత విధానం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు సముద్రం నుంచి వచ్చిన ఆ మృగం నోటి నుంచి వచ్చిన కప్ప కప్ప వంటి ఆత్మ ఎటువంటిది అనేది మనం చూస్తున్నాం కప్పల్ అది ఎక్కడ ఉంటది సముద్రంలో చీకటి మయం అదంతా చీకట్ల నుంచి బయటకు వస్తున్న ఆత్మాది కాబట్టి చీకటికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాము రహస్యంగా వీళ్ళు చీకట్లో రహస్య బోధలు బోధిస్తూ ఉంటారు దయ్యముల బోధలు భూతముల బోధలు చీకట్లో చెప్తూ ఉంటారు అంటే అక్కడ వెలుగుండదు అన్నట్టు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అందుకని ఆ యొక్క రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో చూస్తాం మనము ఈ రెండవ అపవిత్ర ఆత్మ ఎటువంటిదని అక్కడికి నేను ఆర్పించేసి పోయిన వచ్చే వారం టైం అయిపోతుంది కాబట్టి వచ్చే వారము మూడవ ఆ యొక్క సంబంధించిన బోధ చూపించేసి అక్కడికి మనం దాన్ని ముగించుకుంటాం ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇక్కడ ఏముందంటే నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఎవడి పాపాన వాడే పోతారు బ్రదర్ ఇక్కడ అట్లా వాక్యం వాటిని ఖండించమంటున్నాడు పదవసం చూడండి ఎనిమిది నుంచి చూస్తారు కదా మీకు మీరు పూర్వం చీకటి అయ్యరి అంటే రెండవ అపవిత్ర చీకటికి సంబంధించింది చీకటి జీవితానికి సంబంధించింది చీకటి అంటే చీకటి జీవితం అపవిత్రమైన జీవితం కూడా ఇవన్నీ అపవిత్రమైన ఆత్మలే కాబట్టి రెండవ ఆత్మ చీకటి జీవితాన్ని సూచిస్తుంది ఇప్పుడైతే ప్రభు నుండి వెలుగై ఉన్నారు మీరు మనం వెలుగు అని చెప్తుంది వాక్యం తొమ్మిది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యం వాటిలో కనబడుచున్నవి కాబట్టి ఆపోజిట్ జీవితం ఇది మంచితనము నీతి సత్యం ఈ మూడు మనలో ఉండాలని చెప్తున్నాడు గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించాలా అది బాధ్యత ప్రభు ఏది నీకు ఇష్టమైందో నేనది చెయ్యాలా ఈరోజు మన ప్రార్థన ఆయనకి ప్రీతికరమైనది ఏందో దానిని పరీక్షించచ్చు వెతుకుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి ఏలనగా అటి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుతైనను అవమానకరమైనదై ఉన్నది కాబట్టి మనం వాటన్నిటిని ఖండించాలా రహస్యంగా జరిగించేది ఏందో మీకు తెలుసు చీకట్లు ఏం జరుగుతారు వ్యభిచారము దొంగతనము మోసము ఎవడి కుటుంబాన్ని కూలగొట్టాలా ఎవడి ఆస్తులు సంపాదించుకోవాలా ఎవరిని దోచుకోవాలా ఎవరిని చంపాలా చీకట్లో చంపుతారు యాక్చువల్గా అన్నారు ఏమంటాము మర్డర్స్ చీకట్లు చేస్తారు ఎవరికి దొరక అన్నట్టు బహు బహు ఆశ్చర్యంగా ఉంటది అధ్యాయం అంతా అంతా ఓపిక లేదు కానీ మనకి ఈరోజు మీకు అవకాశం ఉంటే మీరు చదవండి బహు భయంకరమైన జీవితం ఈ చీకటి జీవితం మనల్ని ఒకప్పుడు ఆయన అందరి నుంచి బయటకి తీసుకొచ్చిండు మనం తిరిగి అందరికి ఎందుకు పోవాలా ఒకసారి చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పది ఏడవ వచ్చింది కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వల్లదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను మీరు ఇక మీదట నడుచుకున్న వల్లదని ప్రభునందు సాక్షిమిచ్చుతున్నాను వారైతే అన్న గురించి మాట్లాడుతున్నాడు అంధకారమైన మనసు గలవారై బాగా అర్థం చేసుకోండి మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు పరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు ఇవి బోధలు ఇటువంటి బోధలు ఉంటాయి అన్నట్టు కాంప్రమైజ్డ్ బోధలు చీకటిని సమర్థించే బోధలివి ఇవి మొదటి మురుగము నోట్ల నుంచి వచ్చే బోధ ఇది మతపరమైన జీవితంలో మొదటి మురుగము అంటే సర్పములు సర్పంలో నోట్ల నుంచి వచ్చే బోధ ఇది చీకటిని సమాధాన కాంప్రమైజ్ అవుతారు అన్నట్టు పాపంని సహిస్తారన్నట్టు పాపపు జీవితాన్ని సహిస్తా ఉంటాడు మీలో భయంకరమైన పాప కార్యాలు చేస్తున్న వాడు ఉన్నాడంటాడు కొరింత రాష్ట్ర హైలైట్ చేయాలి కానీ మీకు అందరికి తెలుసు చీకటి కార్యాలు చర్చలో ఉన్నాయని చెప్తారు అక్కడ చర్చ జరుగుతుంది చీకటి క్రియలు సమస్త చతుష్పాద జంతువులకి ధూపంపిస్తున్నారు చీకట్లు అన్ని జనులు అట్లుంటారు వాళ్ళలాగా మీరు ఉండొద్దు వారు వారై వారయ్యుండి నాన విధమైన అపవిత్రతను అతి ఆశతో జరిగించటకు తామే కామకత్వంలకు అప్పగించుకునే చీకటి జీవితం మనకు తెలుసు మనం చర్చలో ఇంత బాహటంగా ఉంటుందంటే ఉండదు కానీ ఆత్మీయ స్థితిలో ఉంటది ఒకడు తన ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వాడు అప్పుడే వ్యభిచరించినట్టు అంటాడు ఇది ఎక్కడ జరుగుతుంది చెప్పండి స్టేజ్ల మీద జరిగితే ఎందుకే స్టేజ్ లెక్కలంటే టీంచర్ ఉండాలి మనం స్టేజ్ మీద దిక్కినప్పుడు మన ప్రవర్తన మన అడవడి మన అపియరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్టేజ్ మీద ఇరవై రెండో కావున మునుపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన చూడండి చీకటికి సంబంధించిన మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావను వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారే నీతికి యథార్థమైన భక్తి గల గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవ్వీన స్వభావం ధరించుకున్న వల్ల నువ్వు మీరుసార్లు చెప్తుంటే నువ్వుల రాష్ట్రపత్రిక బహు ఇష్టమైన వాక్యం నా అది కొలసీల రాష్ట్ర పత్రికను ఎక్కువ తర్వాత చీకటికి సంబంధించిన మరికొన్న ఎక్కడ మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాం కనుక మీరు అబద్ధ మాట మాని ప్రతి వాడును తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడవలెను కాబట్టి చీకటి అంటే అబద్ధం తర్వాత ఇరవై ఆరవచన కోపపడుడి కానీ పాపము చేయకూడి సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అంటే ఒకవేళ సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము ఉంటే నువ్వు అనిపోయి చంపుతావేమో అట్లను మళ్ళా పాపం చేయొచ్చు ఇరవై ఏడవ అపవాదికి చోటు చీకటి క్రియలు ఇవి దొంగిలు వాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలను దొంగలు కష్టపడడం చెప్తుండే అయితే దొంగతనము కూడా చీకటికి సంబంధించింది కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి ఎవరి తీసుకుంటే పోయి వాపసు ఇచ్చేయాలా విన్ను వారికి మేలు కలుగున్నట్లు అవసరమును బట్టి క్షేమభిద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోటికి రానియకూడి దుర్భాష అంటే చెడ్డ మాటలు చెడ్డ మాటలు కూడా చీకటికి సంబంధించినవి ముగిస్తే ఇక్కడికి నేను ముప్పై దేవుని పరిశుధాత్మను దుఃఖపరచకూడి ఎట్లా దుఃఖపరుస్తారో ఇక్కడ చెప్తాను చెప్తాను దేవుని పరిశుదత్మ ఎప్పుడు దుఃఖపడతారో మీకు చూపిస్తారో విమోచ దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి లక్ష నలభై నాలుగు వేల మంది సీల్ చేయబడ్డారు ముప్పై సమస్తమైన ద్వేషము ఇవన్నీ చీకటి క్రియలు ఆ మృగము నోట్ల నుంచి వచ్చే బోధ వీటన్నిటినీ కాంప్రమైజ్ చేస్తుంది సమస్తమైన ద్వేషం ఒక ఒక్కనికి ఒక్కరికి వ్యతిరేకంగా ద్వేషంగా ఒక పాస్టర్ ఇంకో పాస్టర్కి వ్యతిరేకంగా ఒక ఎల్డర్ ఇంకొక ఎల్డర్కి వ్యతిరేకంగా ఒక సభ్యుడు ఇంకొక సభ్యుకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఒక సిస్టర్ ఇంకొక సిస్టర్ గురించి మాట్లాడుతుంటారు ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇవి అక్కడున్నాయి చర్చలో ఇది చీకటి క్రియ రెండవది కోపము దాని తర్వాత బహు క్రోధం అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించడి కాబట్టి సకలమైన దుష్టత్వం మొదటిది అపవిత్ర ఆత్మ మోసకరమైన బోధకు సంబంధించింది రెండవది దుష్టత్వానికి సంబంధించింది కాబట్టి ఒక నీళ్ళు దయ కలిగి కరుణ హృదయలై క్రీసినందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఇది చాలా ఇంపార్టెంట్ కరుణ ఒకరి మీద ఒకరు కరుణ ఉండాలా నువ్వు ఒకరితోని మాట్లాడేటప్పుడు ఆ యొక్క కరుణం చూపించాలా లేకపోతే నువ్వు సేవకుని సేవకురాలు కాలేవు వాళ్ళు వచ్చింది తను మాట్లాడుతుంటే నీలో ఓపిక కరుణ జాలి దయ అవన్నీ బయటికి రావాలా ఎందుకంటే వెలుగు సంబంధిడు కాబట్టి చివరిగా వచ్చారో నేను చూపిస్తాను మూడవ అపవిత్రాత్మ అంత్యక్రిస్తూ అబద్ధ ప్రవక్త సారీ అబద్ధ ప్రవక్తను వాటి నుంచి కాబట్టి మనం ఇంకా సునీసంగా అర్థం చేసుకోవచ్చు అబద్ధ ప్రవక్త అంటే తేళ్లకు సంబంధించిన వాడు కొమ్ములు నేను చెప్పేసి ఇందాక నేను కొమ్ములు గల గొర్రె చూడడానికి భక్తిగానే కనిపించేదే రక్షణ అనుభవంలో ఉన్నట్టు కనిపించేదే కానీ దానికి కొమ్ములు గర్వం ఉంది కాబట్టి అది తేళ్లకు సాదృశ్యం అది ఏం చేస్తుంది దాని దానికి సంబంధించిన గుణగణాలు ఏందనేది నేను వచ్చే వారం మీకు చూపిస్తాను బహుదీర్ఘంగా ఇవన్నీ ఒక రీతికి అర్థం చేసుకోవాలంటే ఈ మూడు ఆత్మలు అపవిత్రమైన ఆత్మలు మొదటిది మోసపూరితమైతే రెండవది దుష్టత్వానికి సంబంధించింది మూడవది నీకు తెలియకుండానే అభూతముల బోధ దయముల బోధ తట్టు తిప్పేడిది అబద్ధ ప్రవక్త భూతంలో తట్టు దయ్యంలో తట్టు తిరిగేది కర్ణ పిశాచీలకు తట్టు తిరిగి చెప్పే బోధలు కానీ ఒక రకంగా క్రైస్తవ మంత్రము అని కొన్ని సంవత్సరాల నేను చెప్పిన వాక్యం ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఆ క్రైస్తవ మంత్రం లేక క్రిస్టియన్ విచ్ క్రాఫ్ట్ అది యూట్యూబ్ మన ఆర్క్యాస్ట్ర పోతే మన గ్రూప్ కేవీపీఎం గ్రూప్ రికార్డింగ్స్ లాగా అనిపిస్తుంది క్రిస్టియన్ విచ్ అని క్రైస్తవ మంత్రం అని వీడి నోట్ల కలిసి ఊరికి వచ్చేది అది మూడు అపవిత్రమైన బోధలు బయలుదేరిన ప్రపంచం అంతటా విస్తరించేసినవి సంపూర్ణంగా గొప్ప జన సమూహం అంతా దాంట్లో మునిగిపోయినారు ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడాలనో ఊహించుకోవాలని బయటకు తీసుకొని రావాలంటే వాళ్ళకి ఇవన్నీ చూపించారే నువ్వు ఇలా మునిగిపోయినవరా బయటికి రా మృత నుంచి జీవ నదిలోనికిరా అంటే వాడు అంత ఈజీగా వింటాడా నువ్వు కష్టపడితో కరెక్టే వింటున్నాడు వాడు కానీ నువ్వు అక్కడ వినేష్ బయటకు వచ్చేటప్పటికీ ఆ ముదిరి రోగింపులు మళ్ళా వాళ్ళ దగ్గర పోయి ఏమరా నువ్వు అంట వాళ్ళ మాటలు వినకు వాళ్ళంతా ఇంటర్నెట్లో వెతుకొస్తారు యూట్యూబ్లో వెతుకొచ్చి చెప్తారు అని మన మీద కాబట్టి మనం ఎవరిని కించపరచము ఎవరిని ద్వేషించము మనం ప్రేమ పూర్తి మన సహోదర ప్రేమను చూపిస్తూ వారిని బయటకు తీసుకొని రావాలి అటువంటి సేవా విధానంలో ప్రభు మనం మనం ప్రార్థిస్తాం వచ్చేవారు మరికొని నేను ఇవి దీర్ఘంగా క్లుప్తంగానే చూపిస్తాను మూడవ అపవిత్ర ఆత్మకు సంబంధించిన బోధలు ఎందుకంటే అబద్ధ ప్రవక్త కాబట్టి ప్రవచిస్తుండే కానీ అబద్ధాలు ప్రవచిస్తున్నాడు కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇవన్నీ ఆ మృగం ఆ యొక్క వచ్చిన ఆత్మలు ఆ మూడు ఒకటే అన్న విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు ఈ మూడు వేరే కాదు ఇంగ్లీష్ బైబుల్ కామ్యూనిటీస్ లో మాట అవి మూడు దేశాలని చెప్తుంటారు వాళ్ళు అవి కానీ కావని మనకు తెలుసు ఎందుకంటే ఇవి అపవిత్రమైన ఆత్మలు కప్పల వంటి ఆత్మలు ఆ దేశాలలో కప్పల్లా కనిపించేవు కదా ఇవి ఆత్మీయమైనాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలా అప్పుడే ప్రభు వాటిని మనకు బయలుపరుస్తుంటాడు ప్రభు నేను సిద్ధంగా నా తను మాట్లాడు నువ్వు మాట్లాడినాక నేను వెనకంచ వెయ్యాను ప్రభు ఎందుకంటే నేను సిద్ధంగా ఉన్న ప్రార్థన అంటే అర్థం అదే అతను మాట్లాడు నువ్వు ఏం మాట్లాడినా నేను దాన్ని స్వీకరిస్తా దాన్ని పాటిస్తా అది నిజమైన ప్రార్థన అట్లా ప్రార్థిస్తాం వర్షం జరబ తండ్రి మీకు వందాలైనా ప్రభా మేము ఇవన్నీ విన్నాం వీటిని మేము స్వీకరిస్తున్నాం ఈ దినం జాగ్రత్తగా పరిశీలించినాం ప్రభావ ప్రార్థనా పూర్వకంగా మేము వెతుక్కున్న ఎక్కడ లేవు ఇవి కాబట్టి ఇవన్నీ మీరు మాకు బయలు బయలుపరిచేది మీ ఆత్మ ద్వారా బయలుపరిచేది ఎన్నో సంవత్సరాల క్రితం ఇప్పుడు పరిపక్వం చెందే స్థితికి మమ్మల్ని తీసుకొస్తున్నారు ఇవన్నీ లోపలనే ఉన్నాయి ఈ బోదలు అని చూపిస్తున్నారు ఎందుకంటే గొప్ప జనం అంతా వాడి నదీ ప్రవాహానికి మృత నదిలో మునిగిపోయినారు అబద్ధ బోధలతో అబద్ధ ప్రవక్తలతో ప్రవచనాలతో నిండిపోయినారు మోసకరమైన బోధలతో నిండిపోయినారు ప్రవ్వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకుంటామంటే చాలా కష్టం ఇది మనుషులకు అసాధ్యం కానీ ఎహోవకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా ఏది లేదు ప్రభు మేము సిద్ధంగా ఉన్నాం మా తను మాట్లాడండి మేమేం చేయాలా కొంచెం కష్టం అనిపించినా ప్రభు మా శరళాన్ని ఛేదించుకొని మేము ముందుకు పోవాలా అనేట్లకు ఇవి మేము చూపించాలి అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ఏసుక్రైస్త పరుషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న మన ప్రభు అయిన ఏసీ కృష్ణ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన